ఇంతవరకు మనం శ్రీ తాళ్ళపాక నమాచారుల వారి ఈ యొక్క అత్యద్భుతమైన సంకీర్తనం ధ్యానంలో కూర్చొని విన్నాం చక్కగా ధ్యానం చేశాం ఇప్పుడు మనం ఈ యొక్క సంకీర్తనంలోని అత్యద్భుతమైన ఆ యొక్క ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తాం నాటి బ్రతుకు నాటకము నాటి అంటే నాలుగు రోజుల ఈ బ్రతుకు బాల్యము యౌవనము ప్రౌఢము వృద్ధాప్యము ప్రతి జన్మలోనూ మనకి వస్తూనే ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క నాలుగు రోజుల ఈ జీవితము ఒక అత్యద్భుతమైన నాటకము అని వివరిస్తున్నారు తాడపాక అన్నమాచాలువారు నాటి భ్రతు నాటూ కా కన్నది కైవల్యము కానక అంటే ఈ రెండు కళ్ళతో కనకుండా చర్మ చచ్చువుతో కనకుండా దివ్య చచ్చువుతో కన్నదే జ్ఞాన చచ్చుతో అని తాళపాక మనకి సెలవిచ్చారు ఎప్పుడైతే ధ్యాన ముద్రలో మనం కూర్చొని కళ్ళు రెండూ మూసుకొని చేతులు రెండూ కట్టేసుకొని ఇందాకే మనం కూర్చున్నాం ఆ విధంగా మనం కూర్చుంటే క్రమక్రమంగా చిత్తము క్షమించి చిత్తవృత్తులన్నీ నిరోధింపబడి మనసు శాంతము చెంది శీతల బాతి తయారైపోయి అపారమైన విశ్వశక్తి మనలో ప్రవేశించినప్పుడు మన మూడవ కన్ను దివ్య చచ్చుకు తెరుచుకుంటుంది ఆ కన్నుతో చూసిందే కైవల్యం కానక కన్నది కైవల్యము కానక అంటే చర్మచక్షువులతో కనకుండా కన్నది అంటే దివ్య కన్నది మూడవ కన్ను థర్డ్ ఐ క్లయర్ వాయిన్స్ మైడియా ఫ్రెండ్స్ నాలుగు రోజుల బ్రతుకు ప్రతి మనిషి ప్రపంచంలో హిందు అయినా ముస్లిం అయినా కమ్యూనిస్ట్ అయినా ఎథిస్ట్ అయినా ఇథిస్ట్ అయినా జమీందారైనా పేదవాడైనా రాజైనా ఆడైనా మగ అయినా అందరికీ సరి సమానమైనది యొక్క బాల్య దశ యవ్వన దశ ప్రౌఢదశ వృద్ధాప్య దశ మనము శరీరము కాదు ఆత్మ పదార్థము అదే ఆధ్యాత్మికత అన్నమా చాలువారు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞరీరములో మన జీవితము నాటకం విలియం షేక్స్పియర్ ఇదే అన్నారు ఆల్ ద వర్ల్డ్ ద స్టేజ్ ఈ ప్రపంచమంతా ఒక నాటక రంగము మనమంతా పాత్రధారుణము కాసేపు ఈ యొక్క నాటక రంగంలో మన పాత్ర మనం నిర్వహిస్తాము తర్వాత నిష్క్రమిస్తాము కనుమరుగు తెర వెనుకకు చేరతాము అన్నాడు విలియం షేక్స్పియర్ ఇక్కడ సత్యము ఏమీ లేదు బాల్యము సత్యము కాదు యవనము సత్యము కాదు ప్రౌఢము సత్యము కాదు వృద్ధాత్మము సత్యము కాదు పుట్టుకయు సత్యము కాదు చావుయు సత్యము కాదు ఇవన్నీ కూడాను తెర మీద కనపడే రంగులు తెర వెనకాదల భాగవతం ఎంతో ఉంది దాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ఎవరైతే తెర వెనక భాగవతం తెలుసుకుంటారో ఆత్మ పదార్థం గురించి తెలుసుకుంటారో వారు తెర మీద ఈ నాటకంలో చక్కగా జీవిస్తారు రాణిస్తారు దాన్ని భోగిస్తారు అక్కడ దుఃఖము చెందరు ఇది అంత నాటకము అని తెలుసుకోవాలి ఎప్పుడు మర్చిపోరాదు అంటున్నారు శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు పుట్టుటం నిజం పైలో కాంచి దిగిరావడమే పుట్టడం ఆత్మ ఒకనొక శరీర తొడుగును తొడుక్కోవడమే పుట్టుక మళ్ళీ చదువుకోవడం కూడా నిజమే శరీరాన్ని వదిలిపెట్టేసి పోవలసి వస్తుంది రేపు ఎందు కొన్ని రోజుల తర్వాత మరి కొన్ని క్షణాల తర్వాత ఈ క్షణంలో నిన్ను శరీరం తప్పకుండా వదిలిపెట్టేయాలి శరీరాన్ని వదిలిపెట్టడమే చావు అంటు శరీరాన్ని ధరించడమే పుట్టుకంటాయి ఈ రాకపోకలు ఇవి నిజాలు కానీ ఇక్కడ ఆడే నాటకాలు ఇక్కడ జమీందారు తని తనము రాజుతనము పేదతనము ఇవన్నీ కూడాను ఎమ్మెల్యే ఎంపీ ఇవన్నీ కూడాను హాస్యాస్పదమైన స్థితులు వాస్తవానికి వాస్తవము కానీ పరిస్థితులు పుచ్చుట నిజము పోగుట నిజం నట్టనడి మన పని నాటకం అన్నారు నటనడి నటనడి అంటే ఈ పుట్టుక చావు మధ్యలో ఉన్న పని నాటకం తల్లిగాను తండ్రిగాను భర్తగాను భార్యగాను కొడుకుగాను కూతురుగాను నాటకములు వేయండి అది సత్యం అనుకున్నారా దుఃఖంలో పడతారు అన్నారు తాళపాక నిజమోడయుజము నట నడి పీ నాగమో ఎట ఎదుటది ప్రపంచము ఎట ఎదుట గలది ప్రపంచము శరీరము ఈ ప్రపంచము చూడటం కోసం ఐదు జ్ఞానేంద్రియాలతో సమకూర్చబడింది ఈ ఐదు జ్ఞానేంద్రియాలతో ప్రపంచాన్ని మనం అనుభవిస్తున్నాం శరీరం ముందు కలపడేది ఈ యొక్క ప్రపంచమే ఎట్ట ఎదుట గలది ప్రపంచము ఈ శరీరము వదిలిపెట్టేసిన తర్వాత చివరి క్షణాల్లో ఈ ప్రపంచాన్ని కూడా వదిలిపెట్టేస్తాం వేరే ప్రపంచానికి వెళ్తాం సత్యలోక ప్రపంచానికి ఆత్మలోక ప్రపంచానికి వెళ్తాం అది కైవల్యము అంటున్నారు కాళపాతాలమాచాలు ఎట ఎదుట ప్రభాజండి కట్ట కట్టపడింది కైవల్యము ప్రతి మనిషి కూడాను శరీరాన్ని వదిలిపెట్టేస్తూనే వృద్ధాప్య దశ అయిపోయిన తర్వాత మరణ దశ వచ్చినప్పుడు శరీరం వదిలిపెట్టేయవలసిన సమయం వచ్చినప్పుడు చక్కగా నాటకంలోంచి నిష్క్రమిస్తాడు గుర్తుంచుకోండి శరీరాన్ని వదిలిపెట్టంగానే కొన్ని రోజులు ఇక్కడ శరీరం లేకుండా అన్ని పరిస్థితులు చూసి మూడు నాలుగు రోజుల్లో పైలోకాలు వెళ్ళిపోతు జీవుడు అక్కడ ఎవరూ ఎవరికి తల్లి కాదు ఎవరూ ఎవరికి తండ్రి కాదు ఎవరూ ఎవరికి భార్య కాదు భర్త కాదు కొడుకు కాదు కూతురు కాదు కోడలు కాదు అక్కడ అందరూ కూడాను సరసమాన ఆత్మలు అక్కడ అందరూ మిత్రస్వరూపులుగా విరాజులుతారు బంధుత్వం అంతా ఇక్కడే నాశనం అవుతుంది ఈ బంధుత్వం అన్నది ఇక్కడ మూడాళ్ళ ముచ్చటే ఇక్కడ ఉన్న ఒకనొక ఆ నీటి పొంగు మటికే నీటి యొక్క తత్వము ఆత్మతత్వము మిత్రతత్వము స్నేహతత్వము మై డియర్ ఫ్రెండ్స్ బంధుత్వాలు ఇక్కడే నాశనం అవుతాయి మిత్రత్వంపై లోకానికి మనం తీసుకెళ్తాం ఎవరైతే ఈ శరీరంలో ఉన్నప్పుడే బంధుత్వాలు నాశనం చేసి మిత్రత్వాన్ని ప్రతిపాదిస్తారో భర్త భార్య తల్లి తండ్రి సోదరులు అందరూ మిత్రత్వ భావంతో విరాజులుతారు వారు ఇక్కడే నిర్వాణ స్థితిని పొందుతారు ఇక్కడే జీవన్ పొందుతారు నాటకముని నాటకముగా స్వీకరించండి నాటకమును సత్యముగా స్వీకరించామో అభాసుపాలవుతాము అంటున్నారు తాళపాక అన్నమాచాలు వారు ఇదే సత్యాని శ్రీ ఆదిశంకరాచార్యవారు చెప్పారు కత్వం కోహం కుత ఆయా కామే జనని కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్వ స్వప్నవిచారం నువ్వు ఎక్కడికి వచ్చావు ఎవరు నువ్వు ఎవరు నీ తల్లి ఎవరినీ తండ్రి ఇవన్నీ కూడాను స్వప్న తుల్యములైనా మేల్పోనాయన అని అంటున్నారు ఆదిశంకరాచార్య వారు బా జగోవిందంలో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ నాటకము వేరే ప్రాపంచికము కైవల్యము కుడి చే నడుమంత్రపు నాదగమో కుడిదో కోగ చూడే రోజంతా కూడా మనము కేవలం అన్నం కోసమే బట్టం కోసమే శ్రమిస్తున్నాము ఆ అన్నము బట్ట ఎంత చిన్నవి ఎంత స్వల్పములైనవి ఏదో కాస్త ఇంత లోట్లో బయాలి ఏదో ఒక బట్ట చుట్టుకోవడం దానికి అంత ప్రాధాన్యత లేదు ఎంత మాత్రమూ ప్రాధాన్యత లేదు అన్నానికి బట్టకు అంటున్నాడు తాళపాక అన్నమాచాల్లో కుడి చే కో చూటెడేదే ప్రపంచమంతా కేవలం రోటీ కపడ మకాన్ దాని వింటే పడింది ఎంత నవ్వులాటో అనుకుంటున్నాడు తాళపాకవాడు ఏదో ఇంత పొత్తునొక రొట్టె ఒక నిమ్మకాయ తొక్క మధ్యాహ్నం ఒక కాఫీ రాత్రి మరొక రొట్టె మరొక ఆవకాయ మొక్క వేస్తే సరిపోదు ఆ శరీరానికి మోటార్ కార్లో పెట్రోల్ వేసినట్టు మన శరీరంలో ఇంత అన్నం వేస్తాం నడవడానికి దానికి ఇంత తపన పడాలా ఇరవై నాలుగు గంటలు ఏడవాలా అంటున్నాడు ఏదో ఒక బట్ట కట్టుకోవడానికి ఇంత ఎండ ఇంత వాన నుంచి రక్షించడం కోసం దానికి రకరకాల ఫ్యాషన్లా ఈ ఫ్యాషన్లలో మన జీవితం అంత వ్యర్థమైపోతున్నాయే అన్ని బాధపడుతున్నారు తాళపాకవారు నాటకం నాటకముకు అంత శోభయ్యేలా అంత పరితపించనేలా అంత దుఃఖించనేలా నాటకము నాటకముగా వేసుకుందాం ఏదో శరీరం నిలకడం కోసం కొద్దిగా తింటే సరిపోతుంది శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా మనం బట్ట చుట్టుకుంటే సరిపోతుంది అంటున్నారు తాళపాక వాడు కుడి చే పోక చూటడేదే నడుమంత్రపూపాన్ని నాడకము ఒడిగా కర్మడిగా ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు ఉభయ కర్మములంటే మనం ఎంత చెడు చేశామో ఎంత మంచి చేసామో పర అపకారము చెడు పర ఉపకారము మంచి ఈ ఉభయ కర్మమును ఎన్నో జన్మల్లో సంచితముగా మనం ఈ జన్మలోకి తెచ్చుకున్నాం దాని యొక్క అనుభవిస్తున్నాం చెడు కర్మల ఫలాలు రోగాలుగా మంచి కర్మల ఫలాలు భోగాలుగా ఒడి కట్టుకుని ఈ ఉభయ కర్మలు కూడా నశించవలే చెడు కూడా ఒక బంధము మంచి కూడా మరొక బంధమే చెడు అనేది ఇనుప సంకడైతే మంచి అనేది బంగారు సంకడలే కానీ సంకల్లే ఈ ఉభయ కర్మములు కూడాను ఆ గడి దాటినప్పుడే కైవల్యం ఉభయ కర్మములు నశించినప్పుడే కైవల్యం కుడి చే పని నాగము వడ్గని ఉ కడిదాడి బుడే గడిన బుడే కైవణ్యము గడి దాటినప్పుడే కైవల్యము ఉభయ కర్మముల గడి దాటినప్పుడే ఒడిగట్టుకొనిన ఉభయ కర్మముల గడి దాటినప్పుడే కైవల్యము శుభాశుభ పరిత్యాగి అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు శుభము అశుభము రెండును పరిత్యవు నాయన ఎవరికి నువ్వు మంచి చేయగలవు ఎవరికి నువ్వు చెడు చేయగలవు ఎవరికి వారే చెడు చేసుకుంటున్నారు ఎవరికి వారే మంచి చేసుకుంటున్నారు ఒకళ్ళు ఇంకొకటి చెడు చేయడము మంచి చేయడం అన్నది కానీ అసంభవము ఈ యొక్క భావన నేను చెడు చేయగలను మంచి చేయగలను అన్న భావనే మన బంధము భావనే బంధము భావబంధమే భవబంధంగా తయారవుతుంది భావముక్తే భవముక్తిగా తయారవుతుంది కనుక ఈ యొక్క ఆలోచన సరళిని మార్చుకో శుభము అశుభం ఈ రెండు ఆలోచనల గురించి ముక్తి పొందునైనా శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య నీలో నీలో ఉండు స్థితుడవి ఉండు అద్వైతిగా విరాజిందు అని శ్రీకృష్ణుడు వారు భగవద్గీత అని చెప్పడమే తాళ్ళపాక వారు కూడా అదే చెప్తున్నారు గుడిగట్టుకొనిన ఉభయ కర్మములు ఆ యొక్క గడి దాటినప్పుడే కైవల్యం కట్ట కడపడింది కైవల్యము అని మొట్టమొదటిలో చెప్పారు అంటే మానవ జీవితం నాలుగు రోజుల నాలుగు దశల ఈ యొక్క ఈ నాటకం వృద్ధాప్యం తరువాత మరణం ఆ మరణమే శరీరం నుంచి ఆత్మక మళ్ళీ మనం తయారైపోతాము అదొక కైవల్యము ఉభయ కర్మముల గడి దాటినప్పుడే రెండవ కైవల్యము ఇంకా ముందుకెళ్ళి మూడవ కైవల్యం గురించి అంటే మూడవ ఆ యొక్క రూపరేఖలు కైవల్యం గురించి చెప్తున్నారు తాళపాకవాడు తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి నాడగము తెగదు పాపం వర్తమాన జన్మంలో కూడాను ఎంతో మనం తెలియకుండా మన వల్ల హాని జరుగుతుంటుంది ఉదాహరణలకు రోడ్డు మీద వెళ్తుంటాం ఎన్ని క్రిములు మన కాళ్ళ కింద పడుతున్నాయో చస్తున్నాయో లెక్కే లేదు తీరదు పుణ్యం ఎంతమందికి మనం మంచి చేసినా ఇంకా ఈ భూమండాలలో మన వల్ల మంచిని కోరే వాళ్ళు మిగులుతూనే ఉంటారు ఎంతమందికని చేస్తాం పుణ్యం కూడా తీరేది కాదు పాపము కూడా తీరేది కాదు కనుక ఈ తీరని పాపపుణ్యాల ప్రసక్తి గురించి బయటకొచ్చే నాయన పుణ్యం నుంచి బయటకు వచ్చినప్పుడు పాపం నుంచి కూడా బయటకు వస్తావు పుణ్య భావన నుంచి బయటకు వస్తే పాపభావ నుంచి బయటకు వస్తావు పాపభావన పుణ్యభావన ఇంకొకరిని చంపుతున్నాను అన్న భావనే తీసేసేయి నువ్వు శరీరమే కాదు ఆత్మ పదార్థము అన్నప్పుడు ఆత్మ పదార్థము నాశ్వరమైనది శాశ్వతమైనది పుట్టనేది చావు ఇదే కదా భగవద్గీతలో శ్రీకృష్ణుల వారి ప్రబోధము ఆధ్యాత్మిక ప్రబోధము వెళ్ళాడలా అన్నమాచాలవారిదైనా త్యాగరాజుదైనా వాల్మీకిదైనా తులసీదాసుదైనా జీసస్దైనా కబీరుదైనా నానకదైనా లావర్సుదైనా సువాంసుదైనా మార్పాదైనా మిలార్పాదైనా అందరినీ ఒకటే నువ్వు శరీరం కాదు ఆత్మ వినైనా గొప్ప ఎల్లుండు శరీరాన్ని వదిలిపెట్టేస్తావు అంత రూపలే నీ ఉభయ కర్మమును ఆ యొక్క గడి దాటేసి జీవన్ముక్తిని సంపాదించు పము తీర దోగి నాటకము వెంకటేశ్వరుడేకలో శ్రీవెంకటేశ్వరుడేలుగా యగువ అంటే ఆరు చక్రాలపైన సహస్రంలో స్థితమయ్యే ప్రతి మాస్టరు ప్రతి యోగేశ్వరుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటే ఆ యొక్క స్థితిని సంపాదించిన ఆ పరమ పదము ఆ పరమపద సోపానంలో లక్షల మంది యోగేశ్వరులు హాయిగా విరాజులుతున్నారు ఆ స్థితికి అందరూ చేరుకొనాలి అది ముక్తి అది కైవల్యము అంటున్నారు తాళపాకవారు పాపము తీరదు నాటకము వెంకట స్వరుడేగనము మీ దిది కైవల్యము గగనము మీదిది కైవల్యం గగనమంటే పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశం ఆకాశం గగనమంటే పాంచభౌతిక తత్వం దాని మీదది అంటే పాంచభౌతికము మీదది కైవల్యము సూక్ష్మ లోకాల్లో ఉన్నది కైవల్యము స్థూలలోకములు కనపడే జగత్తు కనపడిన జగత్తు సూక్ష్మలోకములు అది ఇక్కడ తెలుసుకుంటేనే కైవల్యము అంటున్నారు తాళ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాళ్ళపాకవారు రెండు విషయాల గురించి మనకి సెలవిచ్చారు ఒకటేమో నాటకము రెండవదేమో కైవల్యము నాలుగు రోజులు ఈ శరీరయాత్ర నాటకం ఆత్మయాత్ర అనేది అది శాశ్వతమైనది మూ నాళ్ల ముచ్చట కాదు శాశ్వతమైన ముచ్చట మూన్నాళ్ల ముచ్చటను దుఃఖభలితం చేసుకోకుండా ముచ్చటగానే జీవించవలే నాటకము నాటకముగానే స్వీకరించవలే నాటకం నాటకముగానే చూసినచో ఈ మూడు నాళ్ల ముచ్చట నిజమైన మూడు నాళ్ల ముచ్చట అవుతుంది ఆత్మ యొక్క శాశ్వత జీవితము ఈ మూన్నాళ్ల ముచ్చటను ఎంతో కోరికతో తీసుకుంటుంది శరీర చేస్తుంది కానీ ఇక్కడికి వచ్చి మర్చిపోతున్నాం ఇదే సత్యమని భావిస్తున్నాం అక్కడే మనిషి తనను తాను వంచింపజేసుకుంటున్నాడు దుఃఖభలితుడవుతున్నాడు తాను శరీరం అని అనుకుంటున్నాడు అందులోనూ దుఃఖమున్నది అని చెప్తున్నాడు ఆత్మప్రథము కైవల్యము మనకు కావలే జీవన్ముక్తి కావలే ఉభయకర్మమున గడి దాటినప్పుడే కైవల్యము గగనము మీదది కైవల్యము మరి కట్ట కడబడిది కైవల్యము ధ్యానం పరిసమాప్తమైనప్పుడే ఆత్మజ్ఞానము అనుభవం వచ్చినప్పుడే ఆ స్థితిలోనే కైవల్యము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు అనాపానసతి యొక్క ధ్యాన విధానం ద్వారా అందరికీ కైవల్యము ప్రసాదిస్తున్నాడు అందరికీ ధ్యాన అభ్యాసము చేస్తున్నారు ప్రతి మనిషి ప్రతిరోజు పిల్లవాడు కానీ బాల్యదశలో ఉన్న యవన దశలో ఉన్న ప్రౌఢదశలో ఉన్న వృద్ధ దశలో ఉన్న అవశ్యము చేయవలసింది చేపట్టవలసింది ధ్యానం శుభస్య శీఘ్రం ఆలస్యం అమృతం విషం టైం సేవ్ నైన్ కాల్ కరేసు పలమే ప్రళయ హోగ బహుది కరోగిక చిన్నప్పటి నుంచి అందరూ ధ్యానములో నిమిత్తము కావలే ఆత్మజ్ఞాన వైభోగములో జీవించవలే నాటకమును మరి కైవల్యము రెండింటినీ సరసమానముగా పొందవలే అంటున్నారు తాళ్ళ పాక అన్నమాచార్యుల వారు థ్యాంక్ వెరీ మచ్ శివ ప్రసాద్ గారు